కటకట కర్మమా కాలములో మర్మమా అట మాయమైపోతివంట మదినమ్మి ఉంటిగా పాపబుద్ధియాడనుండే పాయమురాని నాడు కోప మేడనుండే గర్భగోళముననున్ననాడు తీపన మేడనుండే శిహదారిగాని నాడు ఏపున భూమి పుట్టితే ఎడనుండి వచ్చెనో అగుసంసారమిందుండే నరకాననుండునాడు తగిలి మరణ దశ తనవాంచలిందుగిడనుండె వొంటినున్ననాడు వెగటై నీడెట్టునన్ను వెదకి పైకొనినో బహుబంధాలేడనుండే ప్రళయకాలమునాడూ మహి కోరికలెందుండే మతి మరిచిన మరిచిననాడూ ఇహమున శ్రీవేంకటేశు శరనంటినీడూ విహితమై మాకు ఎట్టు తాము